గణపతిబింహవామహే ఉపమశిదవం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నో విదిశీదాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా ం సహనావతు సహనౌ భునస్సు సహక్రావై తేజస్వి అవధీతమస్సు ఆవిర్విషావహై ఓ శాంతి శాంతి శాంతి ఆత్మ వేద్రష్ట శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్య ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని తీరాలి ఆత్మ అంటే దేహము మనస్సు కంటే అతీతమైనది దేహము మనస్సు అయితే దాన్ని తెలుసుకోవడం ఎలాగా చేసుకునే ఉన్నారుగా మీరు దానికోసం కొత్తగా మళ్ళీ శాస్త్రం బోధించను అక్కర్లేదు అక్కర్లేదు ఎందుకంటే మనం దేహాన్ని ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాం దేహంలో ఇంకా ఏవో కొన్ని సూక్ష్మమైన విషయాలు అవి ఉంటాయి నాటమి ఇత్యాదికి ఇళ్ళ ఇత్యాది శాస్త్రాల్లో అవన్నీ తెలుస్తూనే ఉంటాయి అలాగే మన మనస్సు మనకి తెలుస్తూ ఉంటుంది ఈ దేహము ఆరంభంలో ఉండదు ఒకప్పుడు పుడుతుంది ఇంకొప్పుడు గిట్టుతుంది ఆత్మ అనేది దేహం పుట్టడానికి ముందు ఉంటుంది దేహం గిట్టిన తరువాత కూడా ఉంటుంది అలాగే మనస్సు అన్నది ప్రతిక్షణము పరివర్తన చెందుతూ ఉంటుంది మనస్సు అంటే వృత్తి ఆ మనోవృత్తి ఆ థాట్కే మనస్సు అని పేరు అలా థాట్ క్షణికం అది ఆ థాట్ పుడుతుంది గిట్టుతో ఉంటుంది అయితే థాట్ పుట్టడానికి ముందు థాట్ అంతర్ధానమైన తర్వాత కూడా ఆ శుద్ధమైన చైతన్య రూపంగా ఆత్మస్వరూపము నిలిచి ఉంటుంది కాబట్టి దేహంలో వచ్చే అనేక అనేకానేకములైన వికారములకు అతీతంగా మనస్సులో వచ్చే వికారములకు అతీతంగా ఆత్మచైతన్యము శుద్ధముగా వీటికంటే అతీతంగా నిర్వికల్పంగా నిలిచి ఉంటుంది కాబట్టి అది మనస్వరూపం ఎప్పుడూ మారిపోతూ ఉండేటువంటి ఈ దేహేంద్రియాదులను ఆత్మరూపంగా భావించి ఆ అజ్ఞానంలో జీవించడం కంటే ఎప్పటికైనా దేహేంద్రియాదులకు అతీతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మానవుడు కృతార్థుడు కావలేము ఆత్మవా అదే ద్రష్టవ్యహ ఆత్మస్వరూపము యొక్క సాక్షాత్కారము లేనిదే కృతార్థత కల్లా ఇప్పుడు లౌకికులు ఎలా ఉంటారంటే మరింత ధనాన్ని సంపాదించటం ద్వారా మనకి కృతార్థత కలుగుతుంది అనుకుంటారు ఏమీ కృతార్థత ఉండదు అలాగేమీ కృతార్థత ఉండదు ఈ ధనమంతా కూడా చాలా తొందరగా మనం ఊహించిన దానికంటే తొందరగా కరిగిపోతుంది ధనం అంటే ఉంటుంది అది కృతార్థతని అన్నడు ఇవ్వదు అలాగే భోగాలు కూడా అంతే భోగ భోగే రోగ భోగాలు అధికమైతే ఒక మోతాదు మించితే మనిషి రోగిస్తు ఆ రోగంతో బతకడమే అవుతుంది తప్ప భోగాలలో కృతార్థత ఫుల్ఫిల్మెంట్ అనేది లేనే లేదు ఇక మిగిలినల్లా కర్మకాండ కర్మకాండ గురించి అసమానం నెగిటివ్గా చెప్తే అదేదో చాదస్యంగా ఉంటుంది విని అడిగి చెప్పి అడిగి కూడా కానీ కర్మకాండ వల్ల జరిగే ఉపకారం ఉంది దాంట్లో నేనేమీ లేదని అంత లేదు కానీ కర్మకాండ కృతార్థత అన్నది సున్న కళ్ళ అదేమీ కృతార్థ అదేమీ మా ఉపాయం కాదు కాబట్టి మానవుడు మానవునిగా జన్మించినందుకు మానవ జీవితము సార్థకము కావాలి అనుకుంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని తీరాల్సిందే తెలియకపోతే ఒక జీవితమే వేస్ట్ ఒక ఒక మహాకవ్ అన్నాడు వాడి వాడి జీవితపు రైలు జీవితం రైలు ఒక జీవిత కాలము లేదు అన్నాడు అంటే ఇంక ఎప్పుడొచ్చిందంటే రైలు అలాగే అలాగేదో సంథింగ్ లైక్ దట్ ఎవడో కవి అన్నాడు కాబట్టి సో నచేదిహావేది మహటీ వినష్టి తెలుసు తెలుసుకుంటే ఇహచేదవేదీ అత సత్యమస్తి మీరు తెలుసుకున్నారా ఆత్మస్వరూపాన్ని మీరు కృతార్థలు కూడా తెలుసుకోలేకపోయారా నేను ఎక్కాల్సిన రైలు ఒక జీవిత కాలము లేటు అని కవి అన్నట్టుగా ఉంటుంది వీడి బ్రతకు వాడు ఎక్కాల్సిన రైలు ఎక్కకుండానే జీవితం అయిపోయింది ఏదో అర్థం ఒక జీవిత కాలము లేటుకుంటే కాబట్టి వాడు ఎక్కాల్సిన రైలు ఏమిటంటే ఆత్మజ్ఞానం అది ఒక అది మరి తెలిసన్నాడో తెలియకుండా అన్నాడో ఆ కవి నాకు తెలియదు అది ఆ రైలు ఒక జీవిత కాలము లేటు అలాగా ఉండకూడదు కాబట్టి ఆత్మవారే ద్రష్టవ్య తర్వాత మన ఈ మాట చెప్తున్నట్టున్నాను మన అనుభవంలో విజ్ఞానశక్తి ప్రాణశక్తి రెండు కూడా ఉన్నాయి కర్మేంద్రియాల వెనుక ఉండే శక్తి ప్రాణశక్తి జ్ఞానేంద్రియముల వెనుక ఉండే శక్తి విజ్ఞానశక్తి ఈ రెండు శక్తులు ఏ మూలతత్వం నుంచి ఆవిర్భవిస్తున్నాయో అది ఆత్మ అది మన యొక్క యథార్థమైన స్వరూపము దానిని తెలుసుకుంటేనే మానవుని జీవితానికి కృతార్థత ఆత్మావా అరే ద్రష్టవ్య క్లాస్ మొదలుపెట్టినప్పుడల్లా ఎందుకు తెలుసుకోవాలోసారి చెప్తూ ఉండడం ఇది ఒక అలవాటు ఆ వాక్యం ఉన్నంతవరకు ఆ వాక్యం నుంచి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అది డ్రాప్ చేసేస్తాము సరే నిశ్చయం అయిపోయింది మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని తీరాలి సో అయితే తెలుసుకోవాలి అంటే ఏదో బుద్ధిని ఉపయోగించి తెలిసేసుకోవచ్చు ఏదో గైడో ఏదో కొనేసుకుని ఎంఏ పాస్ అయిపోతూ ఉంటారు కొంతమంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని పేరుతో అలాగే ఏదైనా లేకపోతే ఏదైనా పుస్తకం ఒకటి కొనేసి చదివేసి తెలిసేసుకోవచ్చునా హిత శాస్త్రాలన్నీ అలాగే తెలుసుకుంటారు కదా లేకపోతే ఏదైనా అడిగి కూడా తెలుసుకోవచ్చు అలా అంటే వాస్తవానికి బుద్ధిచేతనం అదే అంతఃకరణము బుద్ధిచేతను తెలియదగినది ఏదిగలదో దానికి కూడా ఆత్మస్వరూపం అతీతంగా ఉంటుంది ఎందుకంటే బుద్ధి వెనుక ఉంటుంది ఆత్మస్వరూపం బుద్ధికి ఎదుటూ ఉండదు ఇప్పుడు మీ కన్నులతో మీరు ఇతరమును చూడగలనే కానీ మీ కన్నులని మాత్రం చూడలేదు అంటే మరి మీ అద్దంలో చూసుకుంటున్నామంటే అద్దంలో చూసేవి మీ కన్నులు కావు మీ కన్నుల యొక్క ప్రతిఫలనం చూస్తున్నారు ప్రతిబింబం దాన్ని సంస్కృతం వేదాంతల ఆభాష అంట సో మీ కన్నుల యొక్క ఆభాషని మీ ముఖం యొక్క ఆభాషని మీరు చూస్తున్నారు తప్పిస్తే మీ ముఖాన్ని మీరు ఎన్నడు ఎన్నడు చూడలేరు మీరు ఎప్పుడైనా ఆలోచించాలి అది కొద్ది సమయంకి చెప్తూ ఉంటారు మీ వీపు మీరు ఎప్పుడైనా చూడగలరా అద్దాలు పెట్టుకుని చూడాల్సిందే కానీ అద్దాల్లో కనపడి ఇది చూడడమే తప్ప మీ వీపును మీరు ఎన్నడూ చూడలేరు సరిగ్గా అదేవిధంగా మీ ముఖాన్ని కూడా మీరు ఎన్నడు చూడలేరు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ సృష్టిలో అద్దంలో అద్దం అనేది లేదనుకోండి అంటే అద్దంలాగా నీళ్లు కూడా అద్దంలాగా ఉంటాయి నీళ్ళలో ముఖం చూసుకోవచ్చు మొత్తానికి ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ నీళ్లు కానీ అర్థం కానీ అటువంటిది లేదనుకోండి సపోజ్ అప్పుడు ఏమవుతుందో తెలుసునండి మీరు ఒక వంద సంవత్సరాలు జీవించినా కూడా మీ ముఖం మీరు చూడకుండానే దేహత్యాగం చేసినట్టు అవుతుంది అది నా ముఖం ఒక్కసారి కూడా లేదు చూసుకోకుండాగానే ఈ దేహాలు విడిచిపెట్టుకు వెళ్ళిపోయాను అది ఎంత లాస్ అనిపిస్తుంది అది లాస్ అవునో కాదో కానీ మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోకుండానే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి అవతలగిపోతే మహతీ వినష్టి చాలా పెద్ద నష్టము కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని తీరాలి సరే మంచిది తెలుసుకొని తీరాలి తెలుసుకుందాము ఎలా తెలుసుకోవాలి శ్రోతవ్యో మంతవ్యో నిదిభ్యాసివ్య శ్రవణం ద్వారా తెలుసుకోవాలి శ్రవణము శ్రవణం అనేది చాలా ముఖ్యం దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని శ్రవణం చేయాల్సి ఉంటుంది ఎంతవరకైతే శ్రోత వినేవాడు వినిపించేవాడు స్పీకర్ మాట్లాడేవాడు ఉంటారో అంతవరకు శ్రవణము ఉండదు ఎందుకంటే వినేవాడు అనే ఒక వ్యక్తి ఒక వ్యక్తిత్వంలో స్థిరపడిపోయి మీరు ఒక వ్యక్తిగా ఎప్పుడైతే స్థిరపడతారో మాట్లాడేవాడు ఇంకొక వ్యక్తిగా స్థిరపడతాడు ఆ రకంగా రెండు వ్యక్తిత్వాలని మనస్సులో మనం ఫిక్స్ చేసుకుని వరకు శ్రవణం అనేది ఉన్నది నిజానికి ఇది కేవలం శ్రవణంలోనే కదుషమండి జీవితంలో సర్వత్రా ఇది మీకు నేను భర్తను ఈమె నా భార్య అని ఆ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో భర్త ఇమేజెస్ ఆ లో మనస్సు ఫిక్స్ అయి ఉన్నంత కాలము పవిత్రమైన ప్రేమకు ఆటంకమే ఆ ఇమేజెస్ యథార్థమైన ప్రేమ ఉన్న సందర్భాలలో నేను భర్తను ఏమీ భార్య అనేటువంటి ఆ ఇమేజెస్ ఉండవు రకమైన ఏకత్వం అనుభవానికి వస్తుంది ఆ ప్రేమయందు ఈ భర్త భార్య అనే ఇమేజెస్ విలీనమైపోతాయి అదేవిధంగా వీడు చెప్పేవాడు వక్త వీళ్ళు శ్రోతలు అనేటువంటి ఆ విభేదం ఏదైతే కలదో ఆ డివిజన్ యథార్థమైన శ్రవణంలో ఆ డివిజన్ విలీనమైపోతుంది అదొకటి గమనించాల్సి ఉంటుంది తర్వాత మనం పాఠం వినప్పుడు ఇంకో పొరపాటు చేస్తూ ఉంటాం అదేమంటే నాకు తెలుసు అనే ఒక దృష్టికోణంతో వెళ్ళి వింటాం సో ఆయన ఏదో లే ఒకసారి వినొద్దాం సాయంకాలం పూట కదా ఖాళీగా ఉందాం ఆయన చెప్పేది చాలా భాగం మనకి తెలుసుకునే ఉంటుంది ఆయన వెళ్ళగానే ఆత్మవారే దృష్టి వ్యూహాన్ని మొదలు శ్రోత వ్యూహంతో వ్యూహం దుర్ధ్యాసిత వ్యూహం అని చెప్పేది ఇది మనకి చాలా భాగం తెలుసున్నదే ఆ తర్వాత మాట కూడా మనకి తెలుసున్నదే అని ఈ విధంగా నాకు తెలుసు అనేది ఒక మోడ్ ఆఫ్ మైండ్ అది మెంటల్ మోడ్ అది అంటే యొక్క ఒక స్థితి ఆ స్థితి ఉండకూడదండి నాకు తెలుసు స్థితి ఉండకూడదు ఎంతో కొంత విజ్ఞానం ఉంటుంది దాంట్లో సందేహం లేదు బుద్ధి ఎందు విజ్ఞానము పోగుపడి ఉన్నది ఎందుకో ఉన్నది ఎవరో మహాత్ములు పెట్టారు అక్కడ అక్కడ ఉన్నది అది గుర్తుకొస్తూ ఉంటుంది పాండిత్యం స్ఫోరకంగా కూడా ఉంటుంది దాంట్లో నేను కాదన్నా కానీ నాకు తెలుసు అనే మోడ్ కనుక మనస్సుకి వచ్చేస్తే వాడింక నేర్చుకునేటువంటి సందర్భం జీవితంలో అంతర్ధానమైపోతుంది నాకు తెలుసు అనే మోడే ఉండకూడదు అలా ఓపెన్గా ఉండాలి ఎప్పుడూ ఓపెన్ ఉండాలి సో అలాగా ఓపెన్ అంటే ఓపెన్ ఎలా ఉండాలంటే ఒక చిన్నపిల్లవాడి దగ్గర కూడా ఐ నో అనే మోడ్ ఉండకూడదు ఆ మోడ్ అసలు ఉండనేకూడదు మనసులో అప్పుడు ఆ చిన్నపిల్లవాడి చేష్టలో కానీ వాడు ఏదైనా పలుకు పలికితే దాంట్లో కానీ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే తెలుస్తుంది ఐ నో అనే మోడ్లో మీరు మీరు కూర్చుండిపోతే మీరు తెలుసుకునేటువంటి అవకాశమే లేకుండా అయిపోతుంది ఒక వాల్ తిండి పడిపోతుంది ఈ ఆ కండిషనింగ్ లేకుండా టోటల్లీ ఓపెన్ మైండ్తో ఉండడము అది ఒక గొప్ప మహాపుణ్యం కనుక మన వాళ్ళు వినయము అని కూడా అంటారు వినయంలో ఐ నో అనే మోడ్ ఉండదు మనం తెలుసుకోవాలి మోడే ఉంటుంది తప్ప ఐ నో అనే మోడ్ ఉండదు తెలుస్తూ ఉంటుంది అయినా కూడా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటే అంటే నా అభిప్రాయము తెలుసుకో చెప్పదగిన వారి ఎదుట కనీసం అయినో అనే మూడు ఉండకూడదు ఏదో తలాతోకాలేకుండా ఏదైనా చెప్తున్నారనుకోండి అది కూడా వినేయమని నా అభిప్రాయం కాదు అలాగే టైం వేస్ట్ చేసుకోకూడదు ఈ తలాతోకా లేని ప్రవచనాలు ఉపన్యాసాలు వినకూడదు తర్వాత కొంతమంది చాలా ఘోరంగా మిస్లీడ్ అయిపోయి ఉంటారు వాళ్ళకి ఆ తత్వం వాళ్ళకి వాళ్ళకి వంటబట్టిన తత్వం కాదు కానీ ఆ తత్వానికి సంబంధించిన ప్రవచనాన్ని ఉపన్యాసాన్ని బాగా చెప్పగలిగి ఉంటారు ఎందుకంటే ఆ పదజాలమంతా స్వీకరిస్తారు ఆ వాక్యాలు పదములు వాక్యములు అన్నీ వంటబట్టి ఉంటాయి తత్వం వంటబట్టదు కానీ పదాలు వాక్యాలు అన్నీ ఉంటాయి ఆ వినివాళ్ళు వినీ వాళ్ళు ఒక తన తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మతత్వం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కాదు వాళ్ళు ఏదో ఏదో కథాకాలక్షేపం కింద విని సందర్భంలో ఉంటారు అటువంటిప్పుడు వీళ్ళు చెప్పుకుంటూ పోతారు ఒక ఐదు నిమిషాలు వినేప్పటికీ అరే ఈయనకి అర్థం కాలేదే ఇది అని స్పష్టంగా తెలిసిపోతుంది అటువంటి నిష్కర్ష వచ్చిన తర్వాత ఆయనకి తెలియలేదు అది ఆయన తెలియకుండా చెప్పుకుంటూ పోతున్నాడు అనే నిష్కర్ష వచ్చిన తర్వాత ఇంకా ఆయన్ని పట్టుకుని వెళ్ళాడడం ఆయన సరిగ్గా చెప్పలేదు తప్పు చెప్పాడు ఇదిగో అది వేస్ట్ ఆఫ్ టైం అటువంటిది కట్టి పెట్టేయాలి అటువంటి చోట శ్రవణాన్ని చేయకూడదు చెప్పేవాడు తెలిసి చెప్తున్నాడా తెలియకుండా చెప్తున్నాడా చూసుకోవాలి ఒక ఆయన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చెప్తానని మొదలుపెట్టాడు ఏం చెప్తాడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏం చెప్తాడు అన్నాడు ఓసారి ఉన్నాడు రెండుసార్లు అన్నాడు మూడుసార్లు అన్నాడు ఇంకా తర్వాత ఏమంటాడు ఆయన ఏమన్నాడంటే ఆర్కెస్ట్రా కూడా ఉంది ఆయనకి పక్కన సో ఆయన మనం భజించేద్దామని మొదలుపెట్టాడు భజన ఏమిటో నేను ఆశ్చర్యపోయాను భజన ఏమిటంటే సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ బ్రహ్మ సత్యం అని ఇట్లుంచేటు అట్ల నుంచేటు అలాగే తిప్పుతో ఈ ఆర్కెస్ట్రా తబలా పెట్టేసేటప్పుడు కొట్టేస్తూ ఉంటే తదిగినతోం సత్యం సత్యం జ్ఞానం జ్ఞానం బ్రహ్మ సత్యం సత్యం బ్రహ్మ అని ఇలా భజించేం ఉపన్యాసం తర్వాత ఏదో చెప్పాడు అది చూసిన వెంటనే నాకేమనిపించిందంటే మనం అనవసరంగా వృథాగా టైం వేస్ట్ చేసిన ఆయన్ని తిట్టుకుని మన తిట్టుకుని అలా పెట్టుకోకూడదు అలాంటి తల ప్రసంగాలు ఆయనకి తెలియదు ఆయనకి తెలియని ఆయన అనవసరంగా దిగాడు ఈ భజన ఆయనకు అనుకూలంగా ఉంటుంది భజన చేసేప్పుడు ఓన్నమ శివాయో అయితే హరే రామ హరే రామో భజన చేస్తే బాగుంటుంది కానీ ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాది భజన అనవసరం దాంట్లో అటువంటి సందర్భాలలో మనం సమయాన్ని వృథా చేయకూడదు అది శ్రవణం కిందకి రాదు కాబట్టి సాధకులు జాగ్రత్తగా గమనించి ఆ సమయాన్ని సద్వినియోగ ఆ శ్రవణము అనే అకేషన్ని దాని పవిత్రత దాని యోగ్యతని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకొకటి ఉంటుంది మీరు శ్రవణం చేసేప్పుడు వాళ్ళ ఆఫ్ రెసిస్టెన్స్ అని అంటే మీ మనస్సులో ఫర్ వాటెవర్ రీజన్ కొంత వ్యతిరేక భావం ఉంటుంది ఆయన వచ్చి క్లాసులో కూర్చుంటారు మీరు అలా చేస్తున్నారని నాకు తాత్పర్యం కాదు ఒకప్పుడు అలా ఉంటుంది ఫర్ వాట్ ఎవర్ రీజన్ కొంత వ్యతిరేక భావం ఉంటుంది వచ్చి క్లాసులో కూర్చుంటాం ఒక ఆయన నా నాతో పాటు క్లాసుకు నడుస్తున్నాను నేను ఉంటే అనుభవంతో ఎందుకు రూపంగా ఎందుకు చెప్తున్నానంటే మీకు కొద్ది డెమినిస్ట్రేటివ్గా ఉంటుంది పాయింట్ వస్తుందని అలా చెప్తున్నాను క్లాసుకు నాతో పాటు క్లాసుకు వస్తున్నారు ఆయన ఆయన మాట వర్సిగా నాతో అన్నారు స్వామీజీ మీరు అసమానం కామనలు విదిరిపెట్టాలని చెప్తూ ఉంటారు మీరు మరి కామ్యకర్మలు ఉన్నాయి కదా అండి ఏదో అన్నారు అంటే నేను అన్నాను ఏదో నా చేతస్తుంది నేను అదో చెప్తూ ఉంటాను అండి కామ్యకర్మలు ఉన్నాయి కదా మీకు కామ్యకర్మలు ఏళ్ళు ప్రీతి ఉన్నట్లయితే మీరు చేసుకోవచ్చు వాటికి శాస్త్రం యొక్క అభ్యునుజ్ఞ నేను క్లాస్కి వెళ్ళి వస్తున్నానండి మళ్ళీ కలుద్దాం నేను వెళ్దా వెళ్దే నేను వస్తున్నాను క్లాస్కి అంటే నేను అన్నాను మీరు రాకపోవడం మంచిదండి ఎందుకంటే నేను నేను క్లాసుకి రమ్మని ఎప్పుడు నేను క్యాన్వాస్ చేయలేను ఎప్పుడైనా క్యాన్వాస్ అంటూ చేస్తే మీరు రావద్దనే క్యాన్వాస్ చేశాను ఎందుకంటే మీకు అనుకూలం ఉండదు మీరు సమయాన్ని వృధా చేసుకుంటారు మీ మనస్సుకి విక్షేపం ప్రమాదం ఉండదు మీరు క్లాసుకి రాకపోవడమే మంచిది ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే క్లాసు స్థితప్రజ్ఞ లక్షణములు అది నా క్లాసు మొట్టమొదటి శ్లోకంలోనే ఆదిలోనే హంసపాద మీకు ఎందుకంటే నేను మొదటి శ్లోకమే సకల కామనా నివృత్తి ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ని అది మొదటి శ్లోకం అదే చెప్ నేను ఇప్పుడు వెళ్ళగానే శ్రీగురుభ్యో నమహా అదే చెప్తాను అక్కడ కామ్యకర్మ నిరాశ కామ్యకర్మ నిరాకరణమే ఉంటుంది ముప్పావు గంట అదే ఉంటుంది కాబట్టి మీరు ఒక దృష్టికోణాన్ని కలిగి ఉండి ఆ క్లాసుకు వస్తే మీ మనస్సుకి విక్షేపం కలుగుతుంది నేను చెప్పాను అలా చెప్పడంలో నా అభిప్రాయం ఏమిటంటే ఆయన కామ్యకర్మల వేడల ఆయనకున్న భావజాలం ఏదైతే కలదో అది నా క్లాస్లోకి వచ్చేప్పటికీ ఒక రెసిస్టెన్స్ వాల్ కింద తయారవుతుంది నేను చెప్పే మాటలకి ఆయన భావము ఒక రెసిస్టెన్స్ తయారవుతుంది ఆయన వింటూ ఉంటాడు కానీ మనస్సులో ఏమిటి లేకపోతే ఆ చెప్పే టాపిక్ మీద కొంత రెసిస్టెన్స్ కానీ పెట్టుకుని మీరు శ్రవణం చేసినట్లయితే ఆ శ్రవణము వినియోగము అది ఫలి ప్రతి మీరు ఓపెన్నెస్ ఉండాలి రెసిస్టెన్స్ ఉండకూడదు కొంతమందికి కొంత క్యాస్ట్ ఫీలింగ్ దృఢంగా ఉంటుంది ఏమంటే పాఠంలో సర్వ ఆత్మావా సర్వం రాబోతుంది ఆత్మావా యుగం అక్కర్లేదు నెక్స్ట్ మంత్రమే బ్రహ్మతంపరాదా యోన్యత్ర ఆత్మను బ్రహ్మ మీద అని రాబోతుంది అక్కడ ఈ క్యాస్ట్ ఐడెంటిఫికేషన్స్ మీద వ్యతిరేకంగా ఉంటుందండి ఆ మంత్రము దానికి నేను చేసే వ్యాఖ్యా మంత్రమే అలా ఉంటుంది మంత్రానికి తగ్గట్టుగా నేను వ్యాఖ్యానం చేస్తాను భాష్యకారులు కూడా అలాగే చేస్తాను ఒక స్ట్రాంగ్ క్యాస్ట్ ఐడెంటిటీలో ఉన్నవాడికి అది అనుకూలంగా ఉందండి వాడు వచ్చి క్లాసులో కూర్చుంటాడు కూర్చుని ఒక మాల్ ఆఫ్ రెసిస్టెన్స్ పెట్టుకుని వింటాడు ఒక అడ్డగోడ పెట్టుకుని వింటాడు దానివల్ల ఏమీ ఉపకారం ఉండదు కాబట్టి శ్రవణం చేసేప్పుడు అటువంటి వాల్ ఆఫ్ రెసిస్టెన్స్ లేకుండా ఉండాలి తర్వాత మనం శాస్త్రాన్ని శ్రవణం చేసేప్పుడు తెలుసుకోవాలి అనే కోరికతో శ్రవణం చేయాలి కాలక్షేపం కోసం శ్రవణం పురాణ కాలక్షేపం ఈ పురాణ కాలక్షేపంలాగా పెట్టకూడదు కదా అంతా మాఘపురాణం చెప్తుంటే వింటూ ఉండొచ్చు కార్తీక మాసంలో కార్తీక పురాణం మాఘమాసంలో మాఘపురాణం ఫాల్కున మాసంలో ఫాల్కున పురాణం ఈ పురాణం అంటే ఏమిటి ఏమిటి ఉంటుంది నన్ను ఎవడో అడిగారు గీతా మహాత్మ్యం అని చెప్పండి అన్న ఎందుకంటే గీత చెప్తానంటే అద్విధులు పెట్టి గీతా మహాత్మ్యం అంటాం గీతామహాత్మ్యం భాగవతంలో ఉండదు భగవద్గీత పుస్తకంలో కూడా ఉండదు అది పద్మపురాణంలో ఉంది ఉంది పద్మపురాణంలో ఉంది గీతామహాత్మ్యం ఉన్న విషయం జా ఏదో లోకంలో ఒక అభిప్రాయం ఉంటుంది అది ఓపెన్గా చెప్పేస్తే అది విన్నవాళ్ళకి కుర్చీలో వచ్చి జారికి వెళ్ళి విడిపోతారు ఆ విన్నది అంత ముఖం మీద కొట్టినట్టుంటుంది ఉదాహరణకి భాగవత మహాత్మ్యం విన్నారా ఎప్పుడైనా మీరు భాగవత మహాత్మ్యము అనే దాని గురించి విన్నారా నన్ను ఎవరిలో అడిగారు మీరు భాగవతం అంతా రాశారు కానీ భాగవతం మహాత్మ్యం ఎందుకు రాయలేదు నేనున్నాను ఆరు వేల ఎనిమిది వందల పేజీలు రాసిన దానికి మీకు ఎక్కడ సంతృప్తి లేదు ఆ ఇరవై పేజీలు రాయనందుకు దోషం వచ్చిందా అని నేనున్నాను పోనీ రాయచ్చు కదా అంటే భాగవతంలోది కాదండి అది అది అది భాగవతంలోది కాదు భాగవతంలోది కాదు కా కాదండి కానీ పద్మపురాణంలో ఉంది కదా ఎందుకంటే మహాత్మ్యం ఏడు సరుకులో ఎనిమిది సరుకులో ఉంది ఇది ఇది పద్ దో కండే భాగవత మహాత్మ్యం నామ త్రయోదశోధ్యాయ అని అలా ఉంటుంది ఇంతకీ అసలు రహస్యం ఏంటంటే తేర చెప్పాక మీరు కనకారపడకండి సుమా బా పద్మపురాణం తీసి మీరు వెతికితే దాంట్లో ఎక్కడా భాగవత మహాత్మ్యం కనపడాలి ఇప్పుడు ఏం చేద్దాం పద్మపురాణం ఉంది కదా గీతా ప్రస్వాళ్ళది పద్మపురాణం ఉంది మరొక ప్రస్వాళ్ళది ఉంది మరొక ప్రశ్వాళ్ళదు ఉన్నది మీరు ఏ పద్మపురాణం తీసి వెతికినా దాంట్లో భాగవత మహత్యం కనపడదు ఇప్పుడు ఏం చేయాలి కాబట్టే నేను రాయలేదు మరి ఇక్కడ అలా ఎందుకు రాసుకున్నారండి ఎవరు ఎందుకు రాసుకున్నారు పద్మపురాణంలో అయితే లేదు పద్మపురాణం స్టాండర్డ్ అని దృష్టిలో కూడా పద్మపురాణంలో లేదండి ఏం చెప్దాం ఏం చెప్దాం మరి ఈ సత్యం నాకెల్లా తెలిసిన ఉంటారేమో నేను పద్మపురాణం మీద ఒకసారి ఒక ప్రసంగం చేశాను పద్మపురాణం మీదనే ప్రసంగం పోనీ అప్పుడు కూడా పద్మపురాణం ఈ మూలం చే ముందు చూశాను నాకు ఎక్కడా కనపడలేదు ఈ ప్రతిలో లేదేమో ఇంకో ప్రతిలో ఉందేమో నేను సర్దుబాటు చేసుకున్నాను అఖండారణజీ మహారాజు రాశారు చోట ఏమని పద్మపురాణంలో ఇది లేదు అని ఇప్పుడు ఏం చేద్దాం కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక పురాణ శ్రవణం చేస్తున్నట్టుగా శ్రవణం చేస్తే ఆత్మవిచారము అనుకూలము కాదు తర్వాత ఇంకొకటి అంటే కాలక్షేపం కోసం మీరు శ్రవణం చేయకూడదు శ్రవణం చేసే సమయం పూర్తి ఓపెన్నెస్ తెలుసుకోవాలనే దృఢమైన ఆకాంక్షతోటే శ్రవణం చేయాలి కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఆత్మజ్ఞానానికి కంగారు ఏమొచ్చిందండి అంటారు ఇప్పుడు ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది ఆత్మజ్ఞానానికి అయితే మరి మీరు శ్రవణానికి ఎందుకు వెళ్తున్నారు ఆత్మజ్ఞానానికి అర్జెంట్ లేదు ఇప్పుడు మరి ఎందుకు వెళ్తున్నట్టు మీరు శ్రవణానికి అయినదో సాయంకాలం పూట నాలుగు మంచి మాటలు చెప్తుంటే వింటే పుణ్యం పురుషార్థం అందుకోసం వెళ్తున్నాము అదేంటి కాలక్షేపం శ్రవణం అలా ఉండకూడదు దానివల్ల ఉపయోగం ఉంది మన నిత్య జీవితంలో ఏవో బెంగలు ఉంటాయి ప్రతివాడి జీవితంలోనూ ఏవో బెంగలు ఉంటాయి మానవ జీవితాలు అలా ఉంటాయి బెంగ బెంగతో ఉంటాయి ఇప్పుడు మీకు ఇంక్రిమెంట్ రాలేదనుకోండి సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ వస్తుంది యాభై రూపాయలు వంద రూపాయలు ఇంక్రిమెంట్ పూర్వకాలం అలా ఉండేది ఇప్పుడు ఇంక్రిమెంట్లు మరియు చాలా పెద్దగా ఉంటున్నాయి వంద రూపాయలు ఇంక్రిమెంట్ వస్తుంది ఆ ఇంక్రిమెంట్ వచ్చి నెలలో ఇంక్రిమెంట్ రాలేదనుకోండి వాడు ఏరియర్స్తో పాటు ఇవ్వాలన్నమాట అని వాడు ఎందుకు వెళ్ళేది క్లర్క్ మర్చిపోయాడా లేకపోతే సీనియర్ ఆఫీసర్ కొర్రీ పెట్టాడా ఏదో ఉంది దాంట్లో మా వీడికి బేగంగా ఏముంది ఇప్పుడు వంద రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చేస్తే వీడు ఆర్థికంగా ఏదో తొలతూంగిపోతాడని కాదు మనకి రావలసింది రాలేదే అని ఓపెసాలంత బెంగ ఉంటుంది ఆ బెంగని చనిపేయటం కష్టం అది ఉంటుంది మనస్సు యొక్క స్వభావం అటువంటిది ఆ మనస్సులో ఆ గురువు ఉండిపోతుంది ఏదో దేవస్థానం వాళ్ళు పాతికి వేలు బాకీ ఉన్నారు వీళ్ళు ప్రస్తుంది ఏమైనా ఇచ్చారే కాదే అని ఎప్పుడు నెలకోసలో రెండు సార్లు గుర్తొస్తూనే ఉంటుంది ఎందుకంటే మనస్సులో అలాగా ఓ ముద్ర పడి ఉన్నది సో ఆ విధంగా సాధువులకే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇంకా గృహస్థుల గురించి వేరే చెప్పనేలా కాబట్టి ఏవో బెంగలు తర్వాత కోరికలు భయాలు ఉండనే ఉంటాయి మనుష్యులు జీవితంలో ఇవి ఈ బెంగలు భయాలు కోరికలు మూడు బెంగలు భయాలు కోరికలు ఇవన్నీ మీరు చక్కగా యథాతథంగా అట్టి పెట్టుకుని క్లాసుకొచ్చి శ్రవణం చేయడం ప్రారంభిస్తే ఆ భావాలు ఏవైతే బెంగలు భయాలు కోరికలు ఉన్నాయో అవి ఒక స్క్రీన్ లాగా పనిచేస్తాయి అంటే అవి ఒక స్క్రీన్ స్క్రీన్ అంటే ఒక తెర పరద పరదా పడిపోతుంది పరదా పడిపోయిందంటే పరదాకే పిచ్చే క్యాహే మీకు తెలియకుండా మీరు యువతలు ఉంటారో ఆ అవతల అది ఉంటుంది ఆత్మతత్వము మిగిలిపోతుంది కాబట్టి డైలీ బెంగలు భయాలు వాటిని అంచేతనే వేదాంత శ్రవణం చేసేవాళ్ళు ఏకాంతంలో ఉంటూ ఉండటము సంసార వ్యవహారాల్లో బాగా లోతుగా ఇన్వాల్వ్ కాకపోటము ఆ డైలీ భయాలు కంగారులు బెంగలు వీటన్నిటికీ వీలైనంత దూరంగా ఉండగలగటము ఏదైనా చేయాలి మీరు పద్మపత్రము తాతరాకువలే అసంగాగానైనా ఉండడం చేతన వాళ్ళు మీకు లేదా అంత ఉన్నతమైన అసంగత్వం ఇంకా మనకు అనుభవానికి రాలేదు అనుకున్నప్పుడు కొంత ఏకాంత వాసము వివిక్త దేశ సేవిత్వము ఇత్యాది లక్షణ మౌనము ఇత్యాది లక్షణాలని అవలంబిస్తూ మనం శ్రవణం చేయాల్సి అలా చేస్తేనే ఆ శ్రవణం అనేది మీకు అనుభవానికి వస్తుంది ఇలా ఈ శ్రవణం గురించి ఇంకా చెప్పే వివ కొన్ని నేను సాగతిస్తున్నానని మీరు అనుకోద్దు తర్వాత ఈ శ్రవణం గురించి మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే నేను చూశాను చాలామంది ఎలా శ్రవణం చేస్తారంటే నేను చాలాసార్లు చూశాను చూసి నేను విద్యార్థుల మీద ఉండే ప్రేమతో హెచ్చరిక కూడా చాలాసార్లు చేశా శ్రవణం ఎలా చేస్తారంటే పెద్ద మహాత్మలు ఆయన ఉంటారు ఆయన వేదాంతం చెప్తూ ఉంటారు మాట ఆయన ఎప్పుడో ఆయన అనుగ్రహం కలిగినప్పుడు ఆయన కృప కలిగినప్పుడు మన భక్తులుగా మిగిలిపోతే వారికి దయ కలిగినప్పుడు వారు మనకి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తారు అనేటువంటి ఒక భావంతో శ్రవణం చేస్తూ ఉంటారు అది చాలా తప్పు ఆయన గొప్ప మహాత్ములు దాంట్లో ఏం సందేహం లేదు కొండంత మహాత్ములు ఆయన కానీ ఆత్మసాక్షాత్కారాన్ని ఆయన మీకు ఇవ్వలేరు ఇది ఆయనకు వస్తే మీకు లక్ష రూపాయలు ఇవ్వగలుగుతారు ఏదైనా మంచి స్థానం ఒక ఆశ్రమం కట్టుకుందుకు డబ్బు ఇవ్వగలుగుతారు అయితే స్థలమైనా ఇవ్వగలుగుతారు అయితే పది మందికి పరిచయాలు చేసి మీ పేరు అంతటా పరిఢవిల్లు చేయగలుగుతారు ఏదైనా బంగారం ఇవ్వగలుగుతారు మంత్రాలు ఇవ్వగలుగుతారు తీర్థ ప్రసాదాలు ఇవ్వగలుగుతారు కానీ ఆత్మసాక్షాత్కారాన్ని మాత్రమే ఇవ్వలేరు ఆత్మసాక్షాత్కారం ఇవ్వడం అంటే ఏదో ఒక ప్రాపర్టీనో డబ్బో దస్తమో ఇచ్చినట్టు కాదు ఇది అది ఎదురులు ఇతరులు ఇచ్చేది కాదు ఆత్మస్వరూపాన్ని మీరు మీ హృదయంలో సాక్షాత్కరించుకోవాల్సి ఉంటుంది సత్యం ఇతరులు ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చేది కాదు సత్యం ఇతరులు ఊరికే మైలురాయి వంటి వారు మహాత్ములు గురువులు మైలురాయి వంటి వారు ఆ మైలురాయి మీద రాస్తారు ఏమన్నా రాస్తారంటే అమలాపురం పది అని ఉంటుంది మైలురాయి మీద అంటే అమలాపురం పది కిలోమీటర్ల దూరంలో ఉంది అర్థం ఆ మైలురాయి మనకి చెప్తూ ఉంటుంది ఇక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో అమలాపురం ఉంది అని నువ్వు చిన్న మైలురాయిల కింద పూర్వం అలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నాయో నేను గమనించలేదు మీరు వెళ్ళి ఆ మైలురాయిని కౌకులించుకుంటే మీరు అమలాపురం చేరారు అక్కడే ఉండిపోతారు లేకపోతే మైలు రాయికి ఎదురుకుండగా పీఠం వేసి కూర్చుని జపం చేశారనుకోండి మీరు అమలాపురం చేప అక్కడే ఉండిపోతా గురువు అన్నవాడు అలాంటి వాడు కాబట్టి గురువు మీకు గమ్యాన్ని చేర్చలేడు మార్గదర్శనం మాత్రమే చేయగలుగుతాడు కాబట్టి శ్రవణ మరణాలు గురువు యొక్క సహకారంతో చేసుకున్నా సాక్షాత్కరించుకునేటువంటి పూచి మన ఉంటుంది సాధారణంగా శిష్యులు ఎలా ఉంటారంటే పూచి గురువు గారి మీద వేసేసి వాళ్ళేమో కాలక్షేపం చేసుకుంటారు పూచి గురువు మీద పారేస్తారు మా ఆత్మ సాక్షాత్కారం పూచి మేము గురువు గారికి అప్పచెప్పాము మరి మీరేం చేస్తారంటే మేము క్లాస్కి వెళ్ళి శ్రవణం చేస్తూ ఉంటాము గురువు గారికి పదాభివందనం కూడా చేస్తూ ఉంటాము ఇంకా ఏదో కూడా సేవాది చేస్తాము కానీ సాక్షాత్కారం పూచి మటుకు వారిదే అనే విధంగా ఈ శక్తిపాతం గురువులు అలాగే ఉంటారు శక్తిపాతము అని ఒకటి ఆ గురువు గారికి ఆయన దగ్గర సేవ చేస్తూ ఉంటే ఎప్పటికో ఆయనకి దయగలిగి వీడిని దగ్గరికి పిలిచి నెత్తిమీత చేపెట్టడమో లేకపోతే కాళ్ళ మధ్యలో చేపెట్టడమో ఏదో తోటలు ఏదో చేయో ఏదో పెడతాడు పెడితే ఆ శక్తి ధట ధట ధటధన ఐదులో జీల్లోకి అప్పుడు ఆయనకు వచ్చిన మోక్షం వీడికి కూడా వస్తుంది దీనికి శక్తిపాతము అని ఈ శక్తిపాతం అంత బంకం అదే ఇంకొకటి శక్తిపాతాన్ని అఖండానందజీ మహారాజు ఏమన్నారంటే శక్తిపాతం కాదది అధపాతము అన్నారు కానీ విలేవేట్ కాబట్టి ఈ శక్తి గురువుకు అనుగ్రహం కలిగిపోయి మీకు ఆత్మ అదేమీ అలాంటిదేమీ ఉండదు గురువు మైలురాయి వంటి వాడు మీకు మార్గదర్శనం చేస్తాడంటే సాక్షాత్కరించుకోవాల్సిన బాధ్యత మీకే ఉంటుంది మీతో నడవడు ఈ ప్రయాణంలో గురువు మీతో నడవడు మీరే నడిచి వెళ్ళాలి గురువు నడవడు కొడుకు కోడలు మనవళ్ళు భార్య భర్త వీళ్ళెవ్వళ్ళు నడవరు ఎవళ్ళ నాడక వారిది ఎవరి మార్గం వారిది సో నంగా ఆతే నంగా జాతే అన్నాడు కబీర్ కొయి నహి అపనా సునుమనా నంగా ఆనా నంగా జానా ఏ జగ దో దీనిక సపన అంటే ఇలా ఏదో అంటాడు ఆయన కాబట్టి సో కనుక ఆత్మసాక్షాత్కారాన్ని ఇంకో హళ్ళు ఇస్తారనేటువంటిది ఏమీ లేదు కాబట్టి ఆ విధంగా శ్రవణాన్ని సక్రమంగా చేయాలి ఏదో చాలా చెప్పాను శ్రవణాన్ని గురించి ఇంకా చెప్తూనే ఉంటాను సో ఆత్మవారే ద్రష్టవ్య శోతవ్య మవ్య నిధిధ్యాసితవ్య ఆత్మ విచారం చేయాల్సి ఉంటుంది శ్రవణమన నిదిధ్యాసన సాధనై నిర్వర్తితై ఇప్పుడు ఆత్మస్వరూపం అన్నది అది అజ్ఞాతం మనకు తెలియనిది మనకి తెలియనిది బుద్ధి చేత నిర్మితమైనది కాదు బుద్ధి నిర్మాణం చేసేది ఆత్మస్వరూపం కాదు బుద్ధికి గోచరము కూడా కాదు బుద్ధి ఆత్మస్వరూపాన్ని ఇదమిత్తంగా నిర్ధారణ చేయలేదు కాబట్టి నిధిధ్యాసనంలో బుద్ధి యొక్క వినియోగం చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ధ్యానం చేస్తుంటే ఇప్పుడు మీరు మంత్రధ్యానం చేస్తున్నారనుకోండి రూపాన్ని పెట్టి మంత్రధ్యానం చేసినా శబ్దాన్ని పెట్టి మంత్రధ్యానం చేసినా కూడా అక్కడ బుద్ధి యొక్క వినియోగం ఉంటుంది బుద్ధిని ఆ రూపమునందు నిలుపుట బుద్ధిని ఆ శబ్దమునందు నిలుపుట ఇది ఉంటుంది సో కానీ ఇది నిధిధ్యాసనంలో బుద్ధి యొక్క రోల్ పాత్ర చాలా తక్కువగా ఆరంభంలో కొంత ఉంటుంది అసలే లేదని నేనన్నా అహంగ్రహోపాసన ఇత్యాది సందర్భాల్లో బుద్ధి యొక్క పాత్ర ఉంటుంది అహమస్మి రూపంగా బుద్ధిని నిలబెట్టుట ఆ రకంగా ఉంటుంది కానీ అల్టిమేట్గా ఒక్కడుగు ముందుకు వేసి బుద్ధి విలీనమైపోయే పరిస్థితే ఉంటుంది తప్ప బుద్ధిని ఏతద్రూపంగా నిర్మితం చేయుట బుద్ధి చేత ఆత్మస్వరూపాన్ని అంచనా వేయుట పట్టుకొనుట అనేది మాత్రం ఉండదు ఎందుకంటే దేనినైతే బుద్ధితో మీరు పట్టుకుంటారో పట్టుకోగలుగుతారో పట్టుకుంటారో అది యథార్థమైన ఆత్మ కాదు ఆత్మ యొక్క ఆభాసే తప్ప ఆత్మ కాదు కాబట్టి ఆత్మ అన్నోన్ అన్నోయబుల్ బుద్ధికి సంబంధించినంత వరకు తెలియబడేది కాదు తెలియబడదు కూడా కానీ మరి బుద్ధికే తెలియబడకపోయిన మనం శాశ్వతంగా ఆత్మస్వరూపానికి దూరంగానే ఉండిపోతామేమో అని మీరు బెంగబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బుద్ధితో పట్టుకోవడం సంభవం కానే కాదు అయినప్పటికీ కూడా మీ స్వరూపమే గనుక మీరు ఆత్మస్వరూప నిష్ఠులై ఉండుటయే కానీ దానిని బుద్ధి ద్వారా ఘటపటాదులను తెలుసుకున్నట్లుగా తెలుసుకొనుట అనేది సంభవము కాదు ఆవశ్యకము కూడా కాదు కాబట్టి బుద్ధి అనేది ఎప్పుడూ కూడా ఒక జ్ఞానము తెలిసిన దాని నుండి ఇంకొక తెలిసిన దాని మీదకి ప్రసరిస్తూ ఉంటుంది బుద్ధి బుద్ధి ఘటము అందనుకోండి ఘటాన్ని పట్టుకుంది ఘటం తెలిసింది కాబట్టే పట్టుకుంది పటము ఇంకో దాన్ని పట్టుకుంటుంది మరో దాన్ని పట్టుకుంటుంది అలా బుద్ధి వెటివేట్నో పట్టుకుంటూ ఉంటుంది బుద్ధి చేత పట్టుకునబడే ఆ సర్వము కూడా బుద్ధికి తెలిసినవే అయ్యి ఉంటాయి ఒకప్పుడు బుద్ధి ఫలానాది నాకు తెలియదు అంటుంది అది కూడా తెలిసిందే అయి ఉండాలి తెలిసినది కాకుండా తెలియదు అని మీరు ఎలా అంటారు మీకు ఆస్ట్రేలియా తెలుసా అండి అబ్బాయి తెలియదండి తెలియదని చెప్పడానికి కూడా మీకు తెలుసుంటేనే తెలియదని చెప్పాల్సి ఉంది కదా ఆస్ట్రేలియా తెలీదు అంటే మీకు కొంత కొంత తెలుసుందనమాట చేతనే తెలియదు అని చెప్పగలుగుతారు కాబట్టి బుద్ధి ఎప్పుడూ కూడా కొద్దిగా తెలుసున్నదో గొప్పగా తెలుసున్నదో మొత్తానికి తెలిసిన దాని నుండి తెలిసిన దానిని పట్టుకుంటూ ఉంటుంది విధులు పెట్టేస్తుంది మరో తెలిసిన దానిని పట్టుకుంటుంది విధులు పెట్టేస్తూ ఉంటుంది ఆ విధంగా బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది తర్వాత తెలిసిన దాంట్లో తప్పే ఉంది బుద్ధి చేత తెలియబడేది అంటే తప్పే ఉంది అంటే తప్పంటే తప్పు కాదు ఏదైతే బుద్ధి చేత తెలియబడుతుందో అది దేశ పరిచ్ఛిన్నము కాల పరిచ్ఛిన్నము అయి ఉంటుంది వేరే ఆత్మస్వరూపము దేశకాల పరిచ్ఛేదరహితము దేశములో పరిచ్ఛిన్నము కాదు ఆత్మ కాబట్టి ఆత్మకి ఫలానా రూపం లేదు కాల కూడా కాదు అంచేతనే ఆత్మ ఫలానా పుట్టుక ఫలానా గిట్టుట కలది కూడా కాదు ఎప్పుడైతే అది దేశకాల పరిచ్ఛేదరహితము అప్పుడు బుద్ధి ద్వారా దానిని పట్టుకునుట అన్నది సంభవము కాదు తర్వాత మీరు తోటి బుద్ధి యొక్క పరిధిలోకి బుద్ధికి అతీతమైన ఆత్మను పట్టుకు లాగుట సంభవము కాదు ఇప్పుడు ఇది ఎలాగంటే సూర్యుణ్ణి దర్శించటం వంటిది మీరు సూర్యుణ్ణి దర్శించాలంటే మీరు సూర్యుడికి మీ ప్రయత్నం చేసి సూర్యుణ్ణి లాక్కొచ్చి దర్శించటం అంటూ ఏమి ఉండదు మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే తలుపులు వేసుకున్న లోపల కూర్చుంటే మీకు సూర్య దర్శనం అవ్వదు మీరు కిటికీ దగ్గర ఉండాలి కిటికీ కూడా గ్లాస్ విండో గ్లాసెస్ ఉన్న విండో ఉండాలి చెక్క విండో పెట్టేసి ఆ విండో మూసేస్తే కూడా మీకు సూర్యదర్శనం కాదు గ్లాసెస్ ఉండాలి ఆ గ్లాస్ కూడా బాగా మకిలి పట్టేసి ఉందనుకోండి అప్పుడు కూడా మీకు సూర్య దర్శనం కాదు కాబట్టి మీరు ఏం చేయాలి కిటికీ దగ్గర ఉండాలి ఆ అంతా కూడా శుభ్రంగా స్వచ్ఛంగా శుద్ధి చేసి పెట్టుకోవాలి పెట్టుకుని అలాగే వెయిట్లో అలా వేయించి వేచి ఉండాలి ఇది ఇంకా కిటికీ దగ్గర ఉన్నా నువ్వు శుద్ధైపోయి నీకు ఇప్పుడు సూర్యుడిని లాక్కొచ్చేస్తాను అంటే మీరు లాక్కు రాలే అలా వేచి ఉంటే టక్కుమని సూర్యుడు వస్తాడు సూర్యుడు తనంత తానుగా వస్తాడు అప్పుడు సూర్యుని యొక్క సాక్షాత్కారము అయిపోతుంది సరిగ్గా అదేవిధంగా నిధిధ్యాసన రూపంగా నిధిర్ధ్యాసన అంటే ఏమిటి మీరు మన బుద్ధి ఎందు నిలిచి ఉండాలి అది కూడా ఎలా నిలిచి ఉండాలంటే బుద్ధిని స్వచ్ఛంగా నిర్మలంగా చేసి పెట్టుకుని ఏ రకమైన కాలుష్యము లేకుండా చాంచల్యము లేకుండగా అంటే బుద్ధి నిశ్చలంగా ఏ రకమైన చలనము లేకుండా కామనలు భయాలు మొదలైనటువంటి లేకుండా దాని ఎందు ఒక కామన ఉండరాదు ఒక భయం ఉండరాదు ఎప్పుడైతే బుద్ధి అలా ప్రసన్నంగా ఉంటుందో దానికే ప్రసాదము అని పేరు దేవాలయాల్లో ప్రసాదం అక్కడి నుంచే వచ్చింది దేవాలయాల్లో ఈశ్వరుని యొక్క ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుని యొక్క సత్త ప్రెజెన్స్ అనుభవానికి రావడానికి కావలసినంత సమాచారం ఉంది ఇప్పుడు దేవుడు అంతటా ఉన్నప్పటికీ దేవాలయంలో అనుభవానికి వచ్చే అవకాశం ఉంది దేవుని యొక్క ప్రజెన్స్ అనుభవానికి వచ్చే అవకాశం ఉంది ఆ ఫీలింగ్ దేవుని యొక్క ప్రజెన్స్ని దేవాలయంలో ఫీల్ అయ్యే అవకాశం ఉన్నది ఎటు ఆ దేవాలయం తరఫు నుంచి కొన్ని వ్యవస్థలు ఈ అనుభవానికి అనుకూలంగా ఉండాలి మీరు కూడా దేవాలయానికి వెళ్ళే సందర్భంలో ఈ అనుభవానికి అనురూపమైన ఓపెన్నెస్తో మీరు కూడా వెళ్ళాలి దేవాలయం వైపు నుంచి వాళ్ళేమో హడావిడిపై చేసేసి అక్కడ ఎక్కడా అసలు ప్రశాంతంగా ఉండడానికే వీలు లేని విధంగా దాన్ని కమర్షియల్గా తయారు చేసి పెడితే మీ వైపు నుంచి మీరు కూడా హడావిడడావిడిగా ఏదో దర్శనం చేసేసి పుణ్యం కొట్టేద్దామనే ధోరణిలో అతి తెలివితేటలతోటి మీరు వెళ్తే అక్కడ దేవుడి యొక్క ప్రజెన్స్ని ఎవడం ఫీల్ కాడు దేవుడి యొక్క ప్రజెన్స్ ఫీల్ అవ్వడం కష్టం అవుతుంది అటువంటిప్పుడు దేవాలయం వ్యవస్థల మీద కొంత నెగిటివ్ ఫీలింగ్ కలిగే అవకాశం ఉంటుంది ఈ కమర్షియలిజం బాగా పెరిగిపోయినప్పుడు అలా కాకుండా దేవాలయం వ్యవస్థను సక్రమంగా చేసినట్లయితే అది దేవుని యొక్క ప్రజెన్స్ని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రసాదమునకు అభిప్రాయం అదే మీరు అక్కడికి వెళ్తే మీ మనస్సు ప్రసన్నమైపోయి ఆ యొక్క ప్రజెన్స్ని మీరు ఫీల్ అది దానికి మనఃప్రసాద సౌమ్యత్వం అని అంటాడు శ్రీకృష్ణుడి గీతలో అది ప్రసాదం అంటే ఆ ప్రసాదానికి సంకేతమే ఈ ప్రసాదం అంచేతనే ప్రసాదం మధురంగా ఉంటుంది మధురం ప్రసాదం ఎప్పుడు మధురంగా ఉంటుంది మధురాధిపతే రచనం మధురం మధురంగా ఉంటుంది అంచేతనే ప్రసాదం ఉంటే మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ కోడీలు ప్రసాదంగా ఉండవు ఎందుకంటే అది మధురంగా ఉండాలి ఆ ప్రసాద బుద్ధిగా రూపంగా ఉండాలి అది దాని అభిప్రాయం అంతేకాని దేవుడికి ముందు ఇలా చూపించేసి మనం ఏదో తినేసామని ఆ తినేయడం మీద పాయింట్ కాదు అంచేతనే ప్రసాదం యొక్క క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంటే సరిపడుతుంది ఉంటే ఆ భావనని ప్రోధి చేసుకోవటం కోసమే అంతకంటే వేరే ఏం కాదు వాళ్ళండి అది డైత్రషణం కాబట్టి మనస్సు చాలా ప్రసన్నంగా నిశ్చలంగా ఉండాలి అలా నిశ్చలంగా ఉన్నప్పుడు అద్దం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మీరు అద్దం దగ్గర నిలిచి ఉంటే సూర్యుడు యొక్క అనుగ్రహం మీకు కలిగిపోతుంది ఆ టైం వచ్చేప్పటికీ అదేవిధంగా ఆ విధంగా ప్రసన్నమైన నిశ్చలమైన మనస్సులో మీరు యకాగ్రంగా అలాగా నిశ్చలంగా ఆకాశము నిలిచి ఉంటే మీకు ఆత్మస్వరూపం అనుభవానికి వస్తుంది అది నితిధ్యాసనము యొక్క మార్గం మనస్సును ఆ విధంగా నిశ్చలంగా పెట్టుకుని ఆత్మస్వరూప సాక్షాత్కారానికి మీరు సంసిద్ధంగా ఉండుట నితిధ్యాసనము యొక్క తాత్పర్యము సో అసౌ దృష్టో భవతి శంకర్లు ఎలా చెప్తారో చూడండి మీకు సాక్షాత్కారం కలుగుతుందండి మీరు శ్రవణ మరణ నిధిధ్యాసనములను నిర్వర్తించవలను ఈ శ్రవణ సాధనాలు మూడు రకాలు ఇది నేను నిన్న చెప్పినట్టున్నాను మూడు రకాలు బహిరంగ సాధనము అంతరంగ సాధనము సాక్షాత్ సాధనము అని నిన్న డాక్టర్ మందు ఎగ్జాంపుల్తో సహా చెప్పాను కాబట్టి శ్రవణ మరణ నిధిధ్యాసనములు సాక్షాత్ సాధనము శ్రవణం కూడా సాక్షాత్ సాధనం మీరు నిదిధ్యాసనం అంటే మెడిటేషన్ ఇంటి దగ్గర జాగ్రత్తగా చేస్తూ ఉంటే అది మెడిటేషన్ అంటే చిత్త సమాధి కాదు చిత్ సమాధి అది నేను చెప్పాను అటువంటి ఆ తెలివి రూపంగా ఉండడము ఆ విధమైన మెడిటేషన్ మీరు చేస్తూ మీ మనస్సులో ఒక ప్రసన్నత నిర్మాణం అవుతుంది ఒక నిశ్చలత నిర్మాణం ఒక వైరాగ్యం వివేకం ఇవన్నీ ఆ సత్వగుణ లక్షణాలు మీ మనస్సులో బాగా ఉద్బుద్ధమవుతాయి బాగా ఉజ్వలంగా ఉంటాయి అప్పుడు ఆ అలాగంటి వాతావరణం మనస్సులో నిర్మాణమైన సందర్భంలో మీరు క్లాసుకు వచ్చినట్లయితే మీకు శ్రవణం చాలా బాగా జరుగుతుంది ఎ మ్యాన్ ఈజ్ వాట్ హిస్ మైండ్ ఈజ్ మీ మనస్సు అల్లకల్లోలంగా ఉందనుకోండి మీరు క్లాసుకు వచ్చినట్లయితే ఏమీ ఉన్నాయి క్లాసులో ఏదో ఏదో చెప్తా లేదో ఆయన ఏదో బోలకందో చెప్పాడు మాకేమర్థం కాలేదన్నట్టుగా ఉంది సో కనుక వీటిని జాగర్తగా మనం నిర్వర్తించాల్సి ఉంటుంది సాధనాలని ఈ సందర్భంలో నేను ఏమైనా మనం చేస్తూ వచ్చానంటే విచార మార్గమే మార్గము మీరు విచారం చేయాలి ఆత్మవిచారం చేయాలి సెల్ఫ్ ఎంక్వైరీ సో భగవాన్ రమణ మహర్షి ఈ ఆత్మవిచారానికి ఈ మధ్యకాలంలో పెద్ద పీట వేసిన మహాత్ములలో వారు ఎన్నదగిన వారు ప్రప్రథములు అని మనం చెప్పవచ్చు ఆత్మవిచారాన్ని చేస్తూ ఉండాలి ఆత్మవిచారం అంటే ఎలా చేస్తారు ఇదిగో ఇది ఆత్మ దాన్ని మేము దాని గురించి మేము చర్చ చేస్తాం దాని గురించి భావన చేస్తాం అలా ఉండదు ఎందుకంటే ఇదమిత్తంగా తెలియబడేది ఆత్మ కాదు అని మనం మనవి చేసుకున్నా నేను మనవి చేసి ఉన్నాను కాబట్టి ఆత్మవిచారం అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే మీరు ఈ ఆత్మను అనాత్మకు ఎదురుగా పోటీకి పెట్టాలి ఆత్మ విచారము నేను చేస్తాను నేను నేను కదా నేను అన్నది ఆత్మ యొక్క ప్రతిఫలనము నేను అహమస్మి నేను సో దీన్ని ఇప్పుడు ఏం విచారం చేస్తారు అంటే మీరేం చేస్తారంటే ఈ నేను అనే అనుభవం కలదో దాన్ని మీరు అనాత్మకి ఎదురుగా పోటీగా పెట్టాలి ఉదాహరణకి దేహము దేహము అంటే నేను అనే గుర్తు మనం దేహంలో పెట్టుకుంటూ ఉన్నాము కానీ దేహము ఆత్మ కాదు కదా అది అప్పుడే ఆత్మవిచారం ఆరంభమైంది దేహము ఆత్మ కాదు కదా మరి దేహాన్ని ఆత్మని ఎందుకు అనుకుంటున్నాను నేను దేహము దృశ్యము కదా సో ఆ విధంగా అది ఆత్మవిచారం అవుతుంది ఆత్మవిచారం అంటే ఆత్మ ఆత్మ నేను ఆత్మను ఆత్మయే నేను నేనే ఆత్మను ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మ అని భజన చేయడం కాదు సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అంటూ అది కాదు ఆత్మవిచారం ఆర్కెస్ట్రా పెట్టుకుని భజన చేస్తూ ఉన్నాం అది కాదు ఆత్మవిచారం ఉంటాయి ఆత్మవిచారం అంటే మీరు ఆత్మ అలాగా శివోహమ్మని అవి ఆ ఉన్నాయి నేను లేవని అంటలేదు కానీ పారాయణలు భజనల వల్ల ఆత్మవిచారం సిద్ధించదు ముఖ్యంగా దిస్ కైండ్ ఆఫ్ నాయిజీ ఎఫర్ట్ అన్నది పక్కన పెట్టాల్సి ఉంటుంది అంతర్ముఖంగా ఎఫర్ట్ ఉంటుంది తప్పస్తే హడావిడితో కూడిన ఎఫర్ట్ ఆత్మవిచారణలో అసలు ప్రవేశమే లేదు ఇక్కడ ఎంతసేపు అంతర్ అంతర్ముఖంగా ఉండడమే ఇక్కడ ప్రధానమైన విషయం సో ఆత్మవిచారంలో చాలా ప్రధానమైన స్థాయి ఏమిటి అంటే ఆ నేను అనే అనుభవానికి మూలము ఆత్మ అని తెలుసుకుని ఈ నేను అనేది ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి అనే విచారం చేస్తూ అనాత్మలను అనాత్మలుగా గుర్తించటం ప్రారంభించాలి అసలు మనం మోక్షము అని అంటున్నాము ఆత్మజనాన్ మోక్ష అని అంటున్నాము మోక్షం అంటే విముక్తి విడుదవ అని అర్థం ఇప్పుడు జైల్లో ఉన్నవాడిని మిమ్మల్ని ఎప్పుడు విడుదల చేశారండి అని అడిగితే అంటే ఆయన జైల్లో ఉండి బయటకు వచ్చాడనమాట